స్తం బ్రహ్మణా బ్రహ్మణ్యోగి శ్రీమహాజాధిపలే నమ సమసమానంభా శంకరాచార్యమస్మదాచార్యం తా వందే యువ పరంపరా ఓం భద్రంగే విష్ణుయామదేవాహ భద్రం పశ్యే మాత్ర స్థిరైరంగైస్తువాస్తూ యశేమ దేవాలా స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిక్షో అవిష్టహస్పట ప్రభాష ి నుషాష్య నాపి నైర్చే వైస్త కర్మణ్ఞానప్రసాద విశుద్ధస నిష్కలం నిన జ్ఞానప్రసాదేన పశ్యతి చాలా గంభీరమైన వచనం జ్ఞానము అంటే చైతన్యం కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అందరూ కాన్షియస్ బీయింగే ప్రతి వాడు చేతన పురుషుడే చేతన పురుషుడు కాని వాళ్ళు ఎవాళ్ళు ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి వాడు చేతన పురుషుడే ఓ యజ్ఞం చేసి అయినా చేతన పురుషుడే అందరూ ఆత్మజ్ఞాని చేతన పురుషుడే అజ్ఞాని చేతన పురుషుడే సో ఈ చేతన చేతన కాన్షియస్నెస్ అది చాలా గందరగోళంగా ఉంటుంది రూపజ్ఞానాలు కలుగుతూ ఉంటాయి రూపజ్ఞానం కలగటంలో సమస్య కాదు అంటే బాహ్యములు ఉండే రూపాలు కాన్షియస్నెస్ మీద ఆలోచన ఉంటాయి డెకట్ లోడ్ అండి కాదు అలా అందరినీ చూస్తూ ఉంటా సమస్య ఉంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు ఆ బాల మీద నేర్పొని నేను చూస్తూ ఉంటాకండి పది మంది వెళ్తున్నారు పది మంది వదిలే వంద మందికి వెళ్తున్నారు ఏమైనా సమస్య ఉంటుందా ఇంతకుముందు పది మందికి వెళ్తున్నారు పది మంది వెళ్తూ ఉంటే పది రూపాయలు చైతన్యంలో ప్రకాశించి ఇప్పుడు డబ్బు టెన్ టైమ్స్ చైతన్యంలో లోడ్ ఎక్కువైపోయింది కాబట్టి బరువు అలా ఏమైనా అలా ఉంటుంది చేతన అన్నది దేశకాల లక్షణాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి రూపజ్ఞానం సమస్య కాదు ఆ రూపం వల్ల ఉదయించే రాగద్వేషం సమస్య కాబట్టి పది మందిని వంద మందిని చూడడం సమస్య కాదు ఓ వ్యక్తిని చూడగానే వీడికి మనస్సులో దుఃఖం కలుగుతుంది ఇంకోహ్ని చూడగానే ఆసక్తి కలుగుతుంది సో ఈ విధంగా రూపజ్ఞానము చాలా కల్లోలపరుస్తూ ఉంటుంది చేతనమ శబ్దజ్ఞానం కల్లోలు పెడుతూ ఉంటుంది రసజ్ఞానం కల్లోలాన్ని కలిగిస్తూ ఉంటుంది గంధ జ్ఞానము అంటే స్పర్శ జ్ఞానం ఈ జ్ఞానాలు నిరంతరంగా అలా అరూఢాలు అవుతూ ఉంటాయి లోడ్ అవుతూ ఉంటాయి లోడ్ అవుతూ చేతనలో చాలా కల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటాయి ఇది కాక చేతనలో సంస్కారాలు వాసనలు అని అంటారు ఈ వాసనల ప్రభావం చేత అదంతటవి అలా కల్లోలాన్ని అవి సృష్టిస్తూ ఉంటాయి మీకు కొత్తగా ఈరోజు ఏమీ అవ్వక్కర్లేదు ఎప్పుడో భయ రోజుల క్రితం ఎక్కడో క్లబ్లో ఎవడో ఏదో ఉన్నాడని ఈరోజు దుఃఖిస్తూ ఉంటాడు సో ఈ విధంగా కొత్తగా ఇప్పుడే అవ్వక్కర్లేదు ఇప్పుడో అయిన దాని గురించి ఇప్పుడు దుఃఖిస్తూ ఉంటారు సో ఈ విధంగా ఆ వాసనలు వీటి చేత వాసనలు చూడండి ఈ వాసనలను ఎలా ఎలా వర్ణిస్తారంటే ఈ మార్ష్ ల్యాండ్స్ అంటే చూడండి మురికి నీరు ఒక చోట నెల మురికి నీరు లోపల అడుగున నేలంతా కూడా కుళ్ళిపోయినట్టుగా అయిపోయి ఈ వెజిటేషన్ కూడా కుళ్లినట్టుగా అయిపోయి అడుగు నుంచి బుడగలు వస్తూ ఉంటాయి గ్యాసెస్ ఆ ఇన్ప్యూర్ గ్యాసెస్ అలా బుడగలు బుడవస్తు ఉంటాయి సో అంతవరకు కామ్గా ఉంటుంది నైట్ తక్కువ మన బుడవ వస్తుంది గుడిబుడుబుడుమని బుడగొస్తుంది ఈ వాసనలు అలాంటివి సో అవి వాసన లోపల దాగి ఉంటాయి సడన్గా గుర్తుకొచ్చి మనస్సు కందులితం ఉంటుంది ఈ విధంగా నిద్ర లేచినది దీ నిద్రపోయే వరకు కూడా ఈ చేతన జ్ఞానము ఈ ధాతువు ఈ మూల ధాతువు దట్ ఈస్ ది రా మెటీరియల్ ఒకప్పుడు చాలా నాలుగు చేస్తే ఇంట్స్ సో ఆ బేసిక్ అన్డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్ దాని నుంచేటటువంటి మరి అన్ని రకాల జ్ఞానాలు కలుగుతున్నాయి ఆ అన్డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్ చేతనం ఉన్నదే అది చాలా కలుషితంగా ఉంటుంది ఈ సాంసారికములైన వ్యవహారాల నుండి దాన్ని నింపి నింపి నింపి మన వాళ్ళకు సంచులు పెట్టులు సర్దుతం అది ఆ జిప్పు ఇటు ఇటు ప్రొటెస్ట్ ఐ కెనాట్ హోల్డ్ ఎనీ మోర్ అయినా సరే పుష్ చేసి జిప్ క్లోజ్ చేసి ఆ వీ లోడ్ ది చేతన ఇల్ కైండ్స్ ఆఫ్ యూస్లెస్ అండ్ అటర్లీ రిప్రహెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి లోడ్ చేస్తూ ఉంటాం దాంతో చేతనంతా కూడా చాలా కల్లా కల్లోనితంగా ఉంటుంది చాలా కౌలుషితంగా ఉంటుంది ఆ కారణం చేతనే హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తే ఏమిటో ఎక్కడో స్వర్గం ఉందన్న స్వర్గం ఉందని చెప్తే ఎలా అనిపిస్తుంది ఇంకూడ అలాగే అనిపిస్తుంది కాబోష్ అది ప్రత్యక్షంగా అనుభవానికి కాదు కారణం ఏమిటంటే ఇది ఈ కాలుష్యించారు అదే అంటున్నారు శంకరులు పెద్దదా ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగాది మల కాలుష్యాపనయనాథ అని ఈ కాలుష్యాన్ని ఈ మాలిన్యాన్ని త్రోసిపుచ్చవలను తొలగించవలను ఫిల్టరేషన్ చేసి తీసి అవసరపారేయాలన్నారు అసలు ఈ కాలుష్యానికి మూలం ఏమిటంటే రాగద్వేషాలు కాలుష్యం కాలుష్యం అంటే రాగద్వేషాలే ఈ రాగద్వేషాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంద్రియ విషయ సంయోగం వల్ల పుడతాయి అని అన్నారు సో ఈ గుణస్పర్శ అని అంటూ ఉంటారు అంటే ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయి బాహ్యమునందు విషయాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలకి విషయాలకి స్పర్శ కాంటాక్ట్ ఏర్పడుతూ ఉంటుంది ఆ కాంటాక్ట్ సుఖ దుఃఖాలను కలిగిస్తుంది ఓ రకం కాంటాక్ట్ వల్ల సుఖం మరో రకం కాంటాక్ట్ వల్ల దుఃఖం సుఖ దుఃఖాలు కలుగుతుండగానే ఆ అనుభవాన్ని బట్టి సుఖమునందు రాగము దుఃఖమునందు ద్వేషము కలుగుతూ ఉంటుంది సో ఆ విధంగా జగత్తులో ఉండేటువంటి కొన్ని పరిస్థితులు వీడిని ప్రేమిస్తూ ఉంటాడు వీడు మరికొన్ని పరిస్థితులను ద్వేషిస్తూ ఇదే సత్యం అనుకుంటూ బతికిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఇంద్రియ విషయ సంసర్గము వల్ల రాజద్వేషాలు పుట్టి అదే ఈ చేతనను చాలా కలుషితం చేసేస్తూ కాబట్టి ఆ కలుషి ఆ మాలిన్యాన్ని తొలగించాలి అప్పని ఎలా తొలగిస్తారు కారణం తెలిస్తే కావ్యాన్ని నివారణ చేయగలుగుతారు కారణం ఇంద్రియ విషయ సంసర్గం కనుక ఇంద్రియ విషయ సంసర్గాన్ని తగ్గించుకోవాలి భోగ వాసనలను హృదముక్తించవలను అంటే దాని పేరే వైరాగ్యం సో విరా వైరా విరక్తునిగా బ్రతకాలి విరక్తునిగా బ్రతుకుతూ ఉంటే మీకు రాజపేశం చాలా అల్పంగా ఉంటాయి ఏమీ సమస్యలు మనసు ఆ చేతన అంటే నాలెడ్జి చేతన మూలధాతువులో వచ్చేటువంటి కదలిక చాలా అల్పంగా ఉంటుంది దాంట్లో ఉండే మాలిన్యం కూడా చాలా అల్పంగా ఉంటుంది సో స్వచ్ఛమైన జలాశయంలాగా చేతనం అప్పుడు మీరు దేహానికి అతీతంగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు సో అది ప్రాసెస్ సో అప్పుడు ఆదర్శ సలిలాదిపత్ ప్రసాదితం స్వచ్ఛం శాంతం అవతిష్టతే ఇప్పుడు ఈ జ్ఞానధాతు ఉన్నదే ఇస్ రా మెటీరియల్ ఆఫ్ నాలెడ్జ్ అది తెలివి అది ప్రసన్నంగా గారు ఇప్పుడు ఇంటి యజమాని ఇంటి యజమాని వారం రోజుల్లో పెళ్ళి కిలో లోపలనేమో భార్య ఏమో అనారోగ్యం మోకాళ్ళ డొప్పులో లేకపోతే నడువు నొప్పి తోటలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇంట్లో వెనకాల ఆవు ఏమో దానికి ఏదో రోగం వచ్చింది వెటరనరీ డాక్టర్ని తీసుకురావాలి ఈ లోపల ఆయునికి అనారోగ్యం చేసింది ఈ లోపల ఏదో వచ్చింది ఈ లోపల మున్సిపాలిటీ కూడా ట్యాక్స్ కట్టమన్నాడు ఈ రకంగా డజన్ పనులు ఉన్నాయనుకోండి వాడి చేతను ఎలా ఉంటుంది ఎంత కల్లోలితంగా ఉంటుంది సో మన జీవితాన్ని అలా తయారు చేసుకోకూడదు మనం అలా తయారు చేసి కంప్లైంట్ చేస్తూ ఉంటాం వి క్రియేట్ ఆల్ ది సిచ్యువేషన్స్ చాలా విడ్డూరమైన సంగతి మనమే నిర్మాణం చేస్తాం ఈ రకమైనటువంటి సమస్యలన్నిటినీ మనమే నిర్మాణం చేస్తాం నిర్మాణం చేసి తీరా సమస్యలు వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కువైపోయాయి ఈ పీరియడ్ నాకు బాగోలేదు ఏమిటేమిటో ఇవన్నీ సమస్యలన్నీ ఎవరిలో వాటి తనకు తాను సృష్టించుకున్నావు కావు ఇప్పుడు లాటరీ కట్టి టెన్షన్ పడిపోతా లాటరీ రాలేదనుకోండి నాకు పీరియడ్ బాగలేదనుకోండి ఎందుకు పీరియడ్ బాగోలేదంటే ఫర్ టూ రీజన్స్ ఒకటి ఈ పీరియడ్ అంతా టెన్షన్లో గడిపాను రెండు లాటరీ రాలేదు అంచేత పీరియడ్ బాగోలేదు ఆ పీరియడ్ బాగుండకపోవడానికి హెల్త్ వేవి ట్యాన్స్ చేస్తూ ఉంటాడు నేను ఎవరు కట్టుకున్నాను లాటరీ నువ్వు లాటరీ కట్టలేదనుకోండి ఇప్పుడు పీరియడ్ బాగుందో బాగోలేదో కూడా నేను తెలీదు సో హ్యూమన్ బీయింగ్ అంత కాంప్లెక్స్ పర్సన్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరిలో కాక మనదే మనంత కాంప్లెక్స్ పర్సన్స్ మనమే కానీ ఇంకోళ్ళు ఉంటారు ఏవ్ వెరీ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ వీ క్రియేట్ ఫర్ అవర్ సెన్స్ ఏవ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నేను ఆటోమేటిక్ మీద ఎప్పుడూ కంప్లైంట్ చేయండి ఎందుకో తెలుసున్నా ఆటోమేటిక్ మీద వెళ్ళమని ఎవరు నిన్ను ఎవడైనా చెప్పాడో నాకు ఆటోమేటిక్ నిలమని నేనే క్రియేట్ చేసుకున్నాను నేను క్రియేట్ చేసుకునే సమాజం మీదానో దేవుని మీదనో గ్రహాల మీదానో మరో దాని మీదానో మరో దాని మీద కంప్లైంట్ చేసి సంబంధం ఏంటి ఐ క్రియేటివిటీ కంప్లైంట్ చేసేటప్పుడు వర్క్ డోంట్ కంప్లైంట్ సన్యాసాశ్రమంలో ఏమన్నా డిఫికల్టీస్ ఉంటాయి డోంట్ కంప్లైంట్ ఎందుకని హూ క్రియేటివిటీ గృహస్థాశ్రమంలో సమస్యలు ఉంటాయి పీపుల్ కంప్లైంట్ హూ అస్ట్లీ యూ టు మ్యారీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ బాహువు గైతే వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని చెప్పా మ్యారేజ్ అయ్యేదాకా మోళ్ళంతా ఉత్కంఠ పిల్లలు పుట్టేదాకా మోళ్ళంతా ఉత్కంఠ మరి ఆ తర్వాత సంవత్సరం రమ్మంటే రావండి కారు కొనేదాకా హడావిడి చేరే మనం తర్వాత దాంట్లో పెట్రోల్ పోస్తూ ఉండాలి దాన్ని మెకానిక్లు చేసే మోసాన్ని సహిస్తూ ఉండాలి వాడు చెప్పే దొంగతబులన్నీ తెలిసి కూడా వింటూ ఉండాలి ఇవన్నీ దాంతోపాటే వస్తాయి హూ క్రియేటెడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వీ క్రియేట్ ఫర్ అవర్ కాబట్టి ఈ మాలిన్యాన్ని మనమే నిర్మాణం చేసుకున్నాము ఈ మాలిన్యాన్ని మనమే తొలగించుకోవాలి ఈ ప్రిజన్ వాల్స్ సంసార బంధం అంటారు ఈ ప్రిజన్ వాల్స్ని మీరు కట్టారు కష్టపడి మీరు సిమెంట్ వేసి మరీ కట్టారు రాగము ఆసక్తి మొదలైన సిమెంట్ తోటి కట్టారు దాన్ని మీరే వాటిని పగలు ఎవడు పైవాడు వచ్చి పగలు కొట్టుకోవాలి ఆత్మనాత్మానం వద్దరే ఎవరో వస్తారని ఏదో చేస్తారని మీరు ఎదురు చూడటం అనవసరం యుట్ ఆర్ యుఫ్ సో ఆదర్శ సలిలాదివతి ప్రసాదితం వైరాగ్యము ఎంతల్లా శుద్ధి చేసేస్తుందంటే అంతఃకరణమని వైరాగ్యంలో ఉన్నవాడికి భయం అనేది జరగడం దేనికి భయం ఆ మంత్రం అంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది దేవహితం యూ ఎంతకాలం బతకాలం అంటే దాన్ని నేనేం చెప్తాను దేవహితం యథాయు దేవుడికి ఎంత నచ్చినందుకాలం నేను బతుకుతాను నేను ఎంతకాలం బతుకుతా బతకాలి అన్నది కాదు ఇష్యూ నేను బతుకున్నప్పుడు ఏం చేయాలన్నది ఇష్యూ బతుకున్నప్పుడు మరి ఏం చేయాలి స్వస్తి న ఇంద్రం వృద్ధస్తవా బతుకున్నప్పుడు ఆ వర్తమానాన్నంతా స్వస్తి మంగళకరములైన సంకల్పాలతో చేష్టలతో నింపే ప్రయత్నం చేసుకోవాలి కానీ ఎంతకాలం మీరు బతుకుతారంటే అసలు ఆ ప్రసక్తి ఎందుకు వచ్చింది ఐ డోంట్ నో ఐ నీడ్ నాట్ నో ఇట్ ఈస్ నాట్ మై లుక్అవుట్ ఇట్ ఈస్ ద లుక్అవుట్ ఆఫ్ ద హయ్యర్ పవర్ ఎలా ఉందా ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంది ప్రార్థన అంటే అలా ఉందా ఎంత ప్రార్థన చేసి వాడి మనస్సులో ఉండే వాసనలన్నీ ప్రార్థ ప్రార్థనలో వినపడేట్లా ఉండకూడదు మనిషి చేసి ప్రార్థనని బట్టి వాడు లక్షణం చేసే తన పెట్టారు వాడు చేసి ప్రేర్ని బట్టి ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ ఇండెక్స్ ఆఫ్ హిజ్ మైండ్ కాబట్టి సో వైరాగ్యము చాలా అవసరం భోగాలను అలా అనుభవించుకుంటూ పోతూ ఆ చైతన్యం ఆ చేతన స్వచ్ఛంగా ప్రసన్నంగా ఉండాలంటే అక్కడ ఉంటుంది ఎవ్రీబడీ వాంట్స్ ఎ కామ్ క్వైట్ మైండ్ అండ్ రిపోజన్ వాంట్ ఇట్ ఎవ్రీబడీ వాంట్స్ ఇట్ అండ్ ఎవ్రీబడీ వర్క్స్ జస్ట్ ఎగ్నస్ దాట్ అండ్ నౌ దే వాంట్ సమ్బడి సమ్ మహాత్మా టు కమ్ అండ్ మెండ్ ది సిచ్యువేషన్ బై ఆఫరింగ్ ఏ టెక్నిక్ and they are ready to pay a bill telephone bill pay chestunaru you it know, is a huge commercial enterprise i can see through the fallacy of all that and uh, mahatpur they to encourage it endukante mahatpur kuda they create a system out of their own weaknesses or ee swargala prarambha kaalo vikasa kaalo emu valage teliyadu endukante mahatpur kuda they say jemponu some ways are ఒక పెద్ద సిస్టమ్ క్రియేట్ చేస్తారు సీ క్రియేట్ చేసి నా ఐ నో మహాత్మాస్ ది హ్యావ్ టు రన్ ఆశ్రమ్స్ రన్నింగ్ ఈజ్ ఎ హ్యూజ్ ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐర్ ఇట్ ఈస్ అండ్ సో దే ఆర్ అందర్ ది ప్రెషర్ టు మేక్ మోర్ మనీ వాటే ప్రెషర్ ఇట్ ఈస్ అదే సంన్యా గృహస్థి ప్రెషర్లో ఉన్నాడంటే ఐ గన్ అండర్స్టాండ్ ఎందుకంటే గృహస్థికి ప్రతిరోజు త్యాగమే ఇది దైనందిన త్యాగం ఇది ఓ ఓసారి త్యాగం కాదు ఇది ప్రతిరోజు భో ప్రాణులకు ఆహారాన్ని ఇవ్వాలి ప్రతిరోజు అతిథికి భోజనం పెట్టాలి ప్రతిరోజు దానం చేయాలి ప్రతిరోజు పుణ్యం చేయాలి సన్యాసికి ఏముంది ఓ ఒక్క మునక వేసేస్తే కథం ఇంకేమి చేసి ఇదో ఓసారి చేశారు కథం గృహస్థుడి కాదు దైనందిన త్యాగం ఇది ఇది బచుకున్నంత కాలం చేసి త్యాగం సన్యాసం ఒకే రోజుతో త్యాగం చేశారు ఆకారం కానీ ఏం లోపం త్యాగం చేసి సర్వం త్యాగం చేసి నాకు అసలు ఘన ఘన వస్తువు కనుక వాహనాదులతో నాకేమీ సంబంధం లేదనే అది చెప్పడం కూడా అవసరం ఆ మాట అనడం కూడా అవసరం అలా నిర్వితారంగా నిర్విప్తంగా ఉండిపోవలసిన మహాత్ముడు హీఈస్ నాట్ ఆఫ్ సచ్ ఎ హ్యూజ్ ప్రెషర్ టు మేక్ లోడ్ ఆఫ్ మనీ టు రన్ ది థింగ్స్ దట్ హీ క్రియేట్స్ డిమ్ దానికి మళ్ళీ ఏదో జస్టిఫికేషన్ సార్ వి i don't know vedanta doesn't support all that and he very prank about it anyway so manasu prasaditam svacham shantam english bodhara allade palu prasaditam ante composed ante okka bisaru sukha dukha itto itto unna kuda the equipoise ungaanni manasane prasaditam mananta so denna స్వచ్ఛం అంటే అసూయ కామనలు తర్వాత ఇంటెన్స్ డిజైర్స్ అనమాట స్వచ్ఛం అంటే తర్వాత ముఖ్యంగా ఇంప్యూరిటీస్ అదే ద్వేషము ఎద్రవాడిని చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉండడం అసూయ ఇవి ఇవి లేకుండా ఉండవు శాంతం శాంతం అంటే టూ మచ్ ఆఫ్ మూమెంట్ లేకుండా ది నేచర్ ఆఫ్ మూమెంట్ ఈజ్ నాట్ క్వశ్చన్ Svachya manna jota, the nature of movement is important. Movement should be clean. Prasadita manna jota, the response towards the Sukha and Tukha should be equipized. Shanta manna jota, the movement itself is reduced. Too much movement of the mind, as of a roga unta till samanavate, manas samtalla mooga mooga ka konu. Too much movement of the mind. People, people, they get BP and other దే గెట్ బీపీ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఐఎం నాట్ సేయింగ్ దట్ దిస్ ఇల్ ఓన్ ఈజ్ ది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఈ అనారోగ్యాలు అన్నవి ఒక్క ఫ్యాక్టర్ ఉండదు లక్ష ఫ్యాక్టర్లు ఉంటాయి డాక్టర్ కూడా వాడు డయాగ్నోస్ చేసినప్పుడు ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ని డయాగ్నోస్ చేస్తాడు వాడు మెషిన్కి దొరికిన ఫ్యాక్టర్ని డయాగ్నోస్ చేస్తాడు మెషిన్కి దొరికిన ఫ్యాక్టర్ని వాడేం డయాగ్నోస్ చేస్తాడు ఇప్పుడు గుండె నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఎవడదో ఈసీజీఏ వీధి ఇస్తాడు కానీ వీడు ఈ గుండె నొప్పిని తీవ్రమైన రాగ ప్రేషాలు చేసి తెచ్చుకొచ్చాడు చాలా లోభం చేతనం ధనమనంలో ఉండే లోభం చేతనం పెన్షన్ చేతనం తెచ్చుకొచ్చాడు అని అది వాడేలాగా కనపెడతాడు ఇన్ఫ్యాక్ట్ యాడ్స్ టు దాట్ గుండె నొప్పితో మీరు అపోలోకి వెళ్తే ఏమవుతుందో నేను చెప్పలేను కానీ మామూలు నార్మల్గా వెళ్ళి గుండి నొప్పి వచ్చిన వాళ్ళ బిల్లులు చూస్తే వీడు గుండె నొప్పి మరి ఇది గుండె నొప్పి వచ్చిన వాడు ఏమవుతాడో నేను ఐ డోంట్ నో గుండె నొప్పి లేనివాడు బిల్లును చూస్తే గుండె నొప్పి వస్తుంది తూ కాస్ట్లీ అంత గుండి నొప్పి రాకుండా చేసే ఉపాయం మన తరఫు నుంచి మనం ఏదో కొంత ప్రయత్నం చేసుకుని ఆ తర్వాత మిగిలిన ఈశ్వరుడికి వీళ్ళు పెట్టాలి ఉపాయం రోజు వెంట సేపు గీతా ఉపనిషత్తు శ్రవణం చేయటమే ఉపాయండి ఇంకెంతకంటే వేరే ఉపాయం అంతకంటే పెద్ద ఉపాయం ఇంకొకటి ఇంకా అయినా కూడా వచ్చిందంటే ఇంకా అది ప్రారంభ బలం అని చెప్పాల్సి ఉంటుంది వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలుగుతాం కాబట్టి ప్రసాదితం స్వచ్ఛం శాంతం అవతిష్టతే ఏ కాలంలో అయితే మీ మనస్సు స్థితిని చేరుకుంటుందో కేవలం వైరాగ్యం జనం ఎందుకంటే మాలిన్యం అంతా కూడా ఇంద్రియ విషయ సంసర్గజనితము కనుక వైరాగ్యం ఒక్కటే దానికి చక్కటి ఉపాయం ఆ సమయంలో తద అప్పుడేమవుతుంది జ్ఞానస్య ప్రసాద్ స్యాద్ ఆ చేతన చేతన ఇది ఎలాగంటే ఇది ఎలాగంటే ఇట్ ఈస్ అజీఫ్ యు ఆర్ హ్యూజ్ అంటే ఈ కాన్షియస్నెస్కి మెషర్స్ ఉండవు కాన్షియస్నెస్ని యూ కెనాట్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆర్ వాట్ ఎవర్ క్వాంటిటీ సో యు ఆర్ లైక్ నోషన్ ఆఫ్ కాన్షియస్నెస్ యు ఆర్ లైక్ ఏ ఏ ప్లాసిడ్ లేక్ ఆఫ్ కాన్షియస్నెస్ యు ఆర్ దట్ లేక్ ఇప్పుడు లేక్ స్వచ్ఛంగా ఉంది కదలిక లేకుండా ఉందనుకోండి అప్పుడు ఎలా ఉంటుందో మీరు అలా ఉంటారు మీ మనసు ఉండడం అనే మాట అలాంటి మీ మనసు ఉంటుందంటే అర్థం మీరు అలా ఉన్నారనే మీరు అలా ఉంటారు అప్పుడు మీ స్వరూపం ఏమిటో మీకు స్పష్టంగా అనుభవానికి వస్తుంది తెలుస్తూ ఉండడం అంటే అనుభవానికి వచ్చేస్తుంది సో ఈ జడాత్మకమైన దేహంతో తాదాత్ పోయి ఆ స్వచ్ఛమైనటువంటి చైతన్యం చేతన తాదాత్మ్యం నిర్మాణము సో ఆ స్థితి వస్తుంది తదా జ్ఞాన ప్రసాద స ఆ చేతన చేతన యొక్క గట్టిని జ్ఞానము అన్డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్ గతిష్టి చేతన అది ప్రసన్నంగా ఉంటుంది అంటే మీరు ఎలర్ట్గా ఉంటారు తెలివిగా ఉంటుంది మరి ఎలర్ట్గా ఉన్నట్టే కదా యాక్టివ్గా నిద్రపోతుంటే అది వేరే సంగతి కానీ సో ఎలర్ట్గా ఉంటారు ఎలా పాసివ్గా ఉంటారు ఎలర్ట్ ప్యాసివిటీ ఎలర్ట్ ప్యాసివిటీ చాలా ఇంపార్టెంట్ ప్యాసివ్ ప్యాసివిటీ కాదు ప్యాసివ్ ప్యాసివిటీ అంటే నల్లముంది ఇది ఎలర్ట్ ప్యాసివిటీ సో ఎలర్ట్గా ఉంటారు యట్ మూమెంట్ ఈస్ స్మాల్ మూమెంట్ ఈస్ దేట్ అండ్ ఈవెన్ దట్ స్మాల్ మూమెంట్ ఈజ్ ఎ క్లీమ్ మూమెంట్ అంటే యూస్లెస్ ఇమోషన్స్ని ప్రాజెక్ట్ చేయకుండా క్లీన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింకింగ్ ఉంటుంది సో మా అమాయకంగా ఉంటారు మాయిక అంటే మోసము కపటము లేకుండా క్లీన్గా ఉంటారు అటువంటి మూమెంట్ ఉంటుంది దానికి జ్ఞానప్రసాదము అని వన్స్ యూ గెట్ ఇట్ యు హెవ్ ఎయిట్ తేన జ్ఞానప్రసాదేనా విశుద్ధ సత్వ విశుద్ధాంతఃకరణ యోగ్యో బ్రహ్మద్రష్ం స్మాత్ తతస్తస్మాత్తు సమాత్మానం పశ్యతే పశ్యత్యుపలభతే అది జ్ఞానప్రసాదన విశుద్ధ సత్వ తపస్తుతం పశ్యతే అది మంత్రం సో ఈ జ్ఞానము యొక్క ప్రసాదం చేత పరిశుద్ధమైన అంతఃకరణముగలవాడై పరిశుద్ధమైన అంతఃకరణముగలవాడు అంటే బ్రహ్మ ద్రష్టం యోగ్య అని అర్థం వాడు పరబ్రహ్మను దర్శించుటకు యోగ్యమైనవాడు పరబ్రహ్మ సాక్షాత్కారానికి యోగ్యుడైపోయాడు కాదు ఆ యోగ్యత వచ్చేసింది సో ఎప్పుడైతే అటువంటి యోగ్యత వచ్చిందో యస్మాత్ యోగ్య ఏ చేతనైతే వాడు యోగ్యుడైనాడో తస్మాత్ తూ ఆ కారణం చేతనైతే సో దాని చేత నిశ్చయంగా తమాత్మానం పశ్యతే ఆత్మను దర్శిస్తాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు చూడండి బ్రహ్మద్రష్ం అని ఆత్మానం పశ్యతే బ్రహ్మాత్మ ఒక్కటే సో ఆ బ్రహ్మని బ్రహ్మని దర్శించేటే దర్శిస్తాడు పశ్యతి చూడండి మధుసూదన సరస్వతి అని ఒక మహా విద్వాంసులు శతాబ్దంలో ఒక కాశీనగర్ సో చాలా గొప్ప ద్వైత సంప్రదాయానికి చెందినవారు సన్యాసి సో ఆయన అద్వైత సిద్ధి అని గ్రంథాన్ని రాసి ద్వైతవాదుల యొక్క యుక్తులను అన్నింటినీ ఖండించారు ఈ ద్వైతవాదులు ఏం చేస్తారంటే ఈ భేదమే సత్యమని చెప్పడానికి ఏవేవో యుక్తుల్ని ప్రమాణాలని అంటే శృతి ప్రమాణాలని యుక్తుల్ని కోర్చేస్తూ ఉంటారు శృతిలో భేదం కూడా చెప్తారు కదా సో గురువు దగ్గరికి వెళ్ళాలి శిష్యుడు అని నువ్వు ఉండక శృతి శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలని ఉంది మరి అద్వైతంలో గురువు శిష్యుడు దగ్గర శిష్యుడు గురు దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ గురుతుంది కాబట్టి అద్వైతం తప్పు అంటాడు సో అలా అలా కోర్ట్ చేస్తాడు అది అద్వైతం తప్పు చెప్పడం కోసం వచ్చిన మాట కాదది గురుమే వాటికి వచ్చేటంటే ఎవడైతే అజ్ఞానం చేత ద్వైతమే సత్యం అనుకుంటున్నాడో వారి పొజిషన్లో ఉండి శృతి వాడికి సలహా ఇచ్చింది వాడికంటే హయ్యర్ పొజిషన్లో ఉండి వాడికి సలహా ఇస్తే అది వాడికి ఎలా ఉపయోగపడుతుంది వాడి లెవెల్లో ఉండి వాడికి సలహా ఇవ్వాలి కదా కాబట్టి అలాగంటే సలహా ఇచ్చింది అంతేగాని వాడున్న అజ్ఞానమే సత్యం అని చెప్పినట్టు కాలేదు అది వాడి వాడికి అజ్ఞానమే సత్యం అయితే వాడిని ఇంక గురువు దగ్గరికి పంపించడం ఎందుకు కాబట్టి యుక్తిని రాంగుగా ట్విస్ట్ చేసి ఆ ద్వైతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయటం ఇంకా ఇవేవో తం బోర్డ్ ఈ రకంగా వాళ్ళు ఆ బాగా ప్రఛండంగా సమాజంలోకి తీసుకొస్తుంటే ఇతను కొంచెం ఆ ఇంటలెక్చువల్ ఆవేశం కలవాడు మరుసూతన సరస్వతి సో ఆ ద్వైతవాదాలను వెంటనే ఖండిస్తూ గ్రంథాలు నిర్మాణం చేసేవాడు ఆయన దగ్గరికి ద్వైతవాదులు భయపడుతూ ఉండేవాడు ఈ స్థితిలో మహావిద్వాంసుడు గొప్ప సన్యాసి మహాత్ముడు ఓ ఓ మహాత్ముడు ఆయన వచ్చాడు కాశీ వచ్చినప్పుడు ఆయన మధుసూదన సరస్వతిని అనుకోకుండా కలవటం జరిగింది మధుసూదన సరస్వతిని నమస్కారం చేశాడు వినయ సంపన్నుడే అదేం ఆ మహాత్ముడు అడిగాడు సో అప్పుడే మధుసూదన సరస్వతే సో ద్వైతవాదులకి ప్రతివాది భయంకర ద్వైతవాదులకి సింహగర్జన వంటి వాడు అవునా అంటే అవును అనుకుంటారు సో ద్వైతవాదాలన్నింటినీ ఖండిస్తూ అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని నిర్మాణం చేసినట్టున్నాం అవును నిర్మాణం చేశాను అయితే ద్వైతవాదుల యుక్తులని ఖండించి వాళ్ళది తప్పు నిరూపించిన సందర్భంలో మీ మనస్సులో నేను విజయాన్ని సాధించాను అనేటువంటి ఒక సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంటు అవతల వాడి ఎందు అద్వైతవాడు ఎందు భావన ఈ రెండు నీకు ఉంటాయా అని అడిగాడు ఆ సత్యం చెప్పారు సత్యం చెప్తారని అడుగుతాను వాడు సత్యం చెప్పి కలిపితే అసలు ఆయన అడగడే అడగడు అంటే అవును మహాత్మా కొద్దిగా కలుగుతూ ఉంటాయండి అద్వయ సిద్ధికి నన్ను అయితే అప్పుడు మరి ఎలాగా అది చెప్పలే కదా అది మరైతే ఎలాగ మాలిన్యాన్ని పోగొట్టడం ఎలాగ మహత్వం మీరే సెలవు ఇవ్వండి అంటే కృష్ణ ద్వాదశాక్షర మంత్రాన్ని ఒక పన్నెండు లక్షలు పురస్సేయండి ఇంత అద్వైత సిద్ధికారు సలహా అద్వైత సిద్ధి రచయితకి సలహా అద్వైతం యొక్క సిద్ధాంతం చెప్పాలంటే అతన్ని మించిన వాళ్ళు కానీ మరి అతనికి ఈ సలహా ఇచ్చారు ఎందుకంటే మీరు మనస్సులో మాలిన్యం ఉంది సో వెంటనే గంగా తీరం ముందు కూర్చుని తపస్సు చేసినట్టుగా ఆరు నెలల తదేక ఇతను పురస్చరణ చేస్తాడు పురస్చరణ చేసినట్లయితే నీ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యంపై నీకు శ్రీకృష్ణుడు ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు అని ఆ మహాత్ముడు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఆయన ఈయన పురస్కరణ చేస్తాడు ఏమీ సాక్షాత్కారం కలగదు నథింగ్ హ్యాపన్స్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ఆరు నెలల కష్టపడి పురస్చరణ చేసి ఏదో సాక్షాత్కారం లభిస్తుందనుకుంటే ఏమీ కాకపోయేపడికి చాలా నిరుత్సాహం పొంది అలా గంగగుడ్డను నడిచి వెళ్తూ ఉంటాడు ఈ లోపల ఓ మాంత్రికుడు భూత మాంత్రికుడు ఎవరు కనపడతాడు వాడేమిటి ఏవో విధేయాలు భూతాలు యక్ష అని వీటి జపాలు తపస్సులు జపాలు మంత్రాలు క్షుద్రదేవతల మంత్రాలు ఇవన్నీ ఉపాసన చేస్తూ ఉంటాడు సో ఆ మాంత్రికి కనపడి ఈ చూసిన వెంటనే మసూ పెద్ద పేరు ప్రఖ్యాతులకు చెందిన విద్వాంసుడు కదా నమస్కారం చేసి తప్పకుపోతాడు ఆ ఏమిటో ఎవరైనా అంటే నేను ఎవడు చిన్న సైజు ఉపాసకుండండి ఏం ఉపాసన చేస్తారో ఏమిటి నువ్వు అని అడిగాడు ఎందుకంటే అప్పుడు ఆరు నెలలు ఉపాసన చేసి ఉన్నాడు కదా శ్రీకృష్ణ మంత్రాన్ని ఏమి ఉపాసన చేస్తామంటే మహాత్మా మీరు అడగద్దు మేము చెప్పద్దు మా ఉపాసనంత మేనంత అలాగే అది చెప్పును అంటే ఈయన నిర్బంధం చేసిన మీదట నేను అదో యక్షభూత ఇలాంటివి ఉపాసన చేస్తానండి సకమంగా ఎవరికైనా కోరికలు తీర్చడానికి దానికి ఉపయోగపడే ఉపాసనలు ఇవి తేలు మంత్రం ఇలాంటివి అంతకు మించేమీ లేదు పామంత్రం తేలు మంత్రం తర్వాత అంజనం అని ఎవరిదైనా ఉంగరం పడిపోతే అది ఎక్కడ పడిపోయిందో వీడు మంత్రం వేస్తాడు ఉంగరం దిక్కుమాల ఉంగరం పడిపోయిందా మీరు శ్రీకృష్ణ అర్పణ వస్తువును కూర్చుంటే సరిపడింది దీనికోసం మంత్రం అని అందుకని ఉంగరం నిన్ను ఎవరు పెట్టుకోమన్నాడు ఉంగరం సో తెలియటి ఏమో వదిరాలు లోకాలకు ఉపయోగే వదిరాలి సరే మసూరు సరస్వతి చూడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని చెప్పేసి శ్రీకృష్ణ మంత్రాన్ని నేను పురస్కరణ చేసి నాకు ఉద్ధరించింది ఏం సో ఇప్పుడు నేను చాలా ఫ్రెస్టరేటివ్గా ఉన్నాను నాకు ఒక యక్ష మంత్రం ఒకటి నువ్వు నాకు ఉపదేశించు నేను పురస్కరణ చేస్తానంట జస్ట్ ఫర్ ఎక్ అంటే అభివృద్ధి అదే మీకెందుకు ఈ మంత్రం కాదు నువ్వు ఉపదేశించు ఆ శ్రీకృష్ణ మంత్రం ఏమైంది నువ్వు ఉపదేశించే అంటే సరే మీరు తప్పాలంటే ఉపదేశం ఇచ్చేయి సరే ఈయన గంగాలో వెళ్ళి రాజమండం చేసి పెట్టి కూర్చుంటాడు అప్పుడు వాడు యక్ష మంత్రాన్ని దాన్ని ఒకటే ఉపసం ఉపదేశం చేస్తాడు ఉపదేశం చేసి ఏదో ఇరవై అక్షరాల మంత్రం ఇరవై లక్షలు పురస్కరణ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు వీళ్ళు మళ్ళీ మొదటి సరస్వీ గారు గంగా పేరు ముందు కూర్చుని ఈసారి మళ్ళీ అంత పురస్కరణ ఆరు చేస్తాడు ఏదో పట్టుదలుతాడు యక్షుడు దర్శనం కాదు ఏవి కాదు వాడు చెప్తాడు నీకు యక్షుడు దర్శనం అయ్యి మీరు ఏ మాట చెప్తే ఆ పని చేసి పెడతాడు ఆ యక్షుడు అల్లావుద్దీన్ అద్భుత అని చెప్తాడు యక్షుడు దర్శనం ఈయన ఫ్రస్ట్రేషన్కి ఇంకా అంతరం లేకుండా అయిపోతుంది వెంటనే వెటింగ్ పట్టుకుంటాడు ఆ భూతల ఆ ఉపాసకుని పట్టుకుని ఏమయ్యా నువ్వు పురచరణ చేస్తే దర్శనం అవుతుంది యక్షుడు అంటా దర్శనం అవుతుందని చెప్పాడు అది అవ్వలేదు ఈ యక్షుడు కూడా దర్శనం కాలేదు ఏ మంత్రాలు వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ అని అంటే అలా మీరు మహాత్ముడు మీ పురశ్చరణను కూడా చాలా గట్టిగా చేస్తారు నాకు తెలుసుది ఎందుకు అవ్వగలదు దర్శనం మీకు అవ్వాలి దాంట్లో సగం చేసిన వాడికే అయ్యింది నేను ఆ యక్షుణ్ణి నేను ఒకసారి మళ్ళీ ధ్యాన మార్గంలో దర్శించి మీకు చెప్తాను మీరు వెళ్ళడానికి అంటే అని వీడు ధ్యానం చేసే ఆ యక్షుని దర్శిస్తాడు సరే మొన్నాడు మళ్ళీ మనసు సరస్సుకు వస్తాడు అయ్యా మహాత్మా ఆ యక్షుడితో నేను మాట్లాడాను ధ్యానంలోనో ఆ యక్షుడు మీకు దర్శనం ఇవ్వడానికి భయపడుతున్నాడు ఎందుకంటే మీ ఎందున్నటువంటి ఆ శ్రీకృష్ణ ధ్యానం యొక్క మహిమ ఆ జ్ఞానము ఆ తేజస్సు చూసి మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు క్షుద్ర దేవత ఎవరో ఈ చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఈ ఏదో చిన్న చిన్న కార్యాలు చేసి పెట్టే దేవత మీ దరిదాపు రాలేకపోతున్నాడు అంచేతన మీకు సాక్షాత్కారం కాలేదు అంతేగాని మీరు జపం తక్కువయ్యి మీరు ఏదో అసమర్థులని కాదు మీరు చాలా పొరపడ్డారు మీరు చాలా గొప్ప మహాత్ములు మీకు వద్దు ఇవన్నీను మీరు మళ్ళీ నా మాట విని ఆ మహాత్ములు మీకు ఇచ్చిన శ్రీకృష్ణ మంత్రాన్నే మరో పురస్చరణ మీరు చెయ్యండి అని మీరు గోట వైద్యుడు అప్పుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ మంత్రాన్ని మళ్ళీ ఇంకొక ఆరు మాసాలు పురస్కరణ చేస్తే అప్పుడు ఆయనకి శ్రీకృష్ణ రూపము శ్రీకృష్ణుడు ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు ఇది గాథ కాబట్టి ఈ గాథ ఎందుకు చెప్పానంటే సో బ్రహ్మ ద్రష్టం యోగ్య బ్రహ్మని దర్శించడానికి యోగ్యుడైతే వాడు బ్రహ్మని దర్శిస్తాడు ఎలా దర్శిస్తాడు తమ ఆత్మానం పశ్యతే కాబట్టి మనస్సులో అంత ప్రసరంత కాలుష్యం ఉంటే కూడా వాడు ఆత్మస్వరూపాన్ని దర్శించలేకపోతారు సో ది ఐడియా ఈజ్ ఈ కథ ఎక్కడ విన్నాను నేను ఒక మెసేజ్ ఉంది బాగుంది మెసేజ్ అందుకోసం నేను ఆ మనసులో ఉంది మీకు సో ఎందుకంటే ఈ మంత్ర జపం ఇది ఎదురీత ఎదురీతిలో మీకు ప్రోగ్రెస్ కనపడదు కాలంలో ఎదురీతున్నాను అనుకోండి ప్రవాహానికి ఎదురీతే ఎంత దూరం వెళ్తారు మీరు ఒకసారి నేను ఈటీ ఈ దేను నిమిషాలు ఈ ఓ చెట్టు గుర్తుగా పెట్టుకుని ఎదుగునీదాను పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూస్తే గట్టు చేశాను ఆ చెట్టు దగ్గరే ఉన్నాను ఇప్పుడు నేను ప్రోగ్రెస్ చేసినట్ట చేయనట్ట చేశాను ఎందుకంటే పది నిమిషాలు ఏదలేదనుకోండి లోపల్లో ఉండేవాడిని రెండు మైళ్ళ వెనకాల కాబట్టి దెట్ వాజ్ ప్రోగ్రెస్ సో ఎనీవే అంతఃకరణము శుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ సాక్షాత్వాత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు పశ్చితే పశ్యతే అంటే ఉపలభతే అని అర్థం అంటే కళ్ళు అప్పటి నుంచి చూస్తాడని కాదు ఉపలభతే అంటే ఉపలభతే అంటే హిను యాడ్స్ హిమ్స్ ఇప్పుడు కూడా నిన్న గీత క్లాసులో మనం చేశాను ఫలము ప్రయోజనము అని ఫలం ఎప్పుడు మీకంటే బాహ్యమనం ఉంటుంది ప్రయోజనం ఎప్పుడూ ఆత్మరూపంగా ఉంటుంది అసలు ప్రయోజన డెఫినేషన్ అది స్వర్గం మీరు ఫలాన్ని పొందారనుకోండి స్వర్గం మీకు బాహ్యంలోనే ఉంటుంది మీరు స్వర్గానికి బాహ్యంలో ఉండి స్వర్గానికి వెళ్ళి అక్కడ కూడా మీకంటే బయటే ఉంటుంది స్వర్గం మళ్ళీ స్వర్గం నుంచి వాపసు వస్తారు అంతఃకరణ శుద్ధి ప్రయోజనం ఫలం కాదు నేను గీతలో చెప్పాను అంతఃకరణ శుద్ధి మీకంటే బాహ్యంగా ఉండదు మీలో అంతర్భాగంగా ఉంది అలాగే ఈశ్వరుణ్ణి దర్శించినప్పుడు ఆత్మరూపంగా దర్శిస్తారు కాబట్టి పశ్యే ఉపలభతి అంటే అతను ఆత్మరూపంగా దర్శిస్తారు తన తన స్వరూపంలో భాగమవుతుంది అని అర్థం ఉపలభతే అంటే ఉపలబ్ధి నిష్కలం సర్వాయవేదవర్జితం జాయమాన సత్యాదివాన్ ఉపసంహృతరణ ఏకాగ్రేణ మనసమానశ్చింతయన్ ఇక్కడ ధ్యాన శబ్దము ధ్యానము చేయుస్తున్నవాడై ధ్యాయమాన సో ప్రజెంట్ కంటిన్యూవస్ ఇట్స్ అ కంటిన్యూస్ ఆన్ గోయిన్ ప్రాసెస్ దానికి శంకరులో అర్థం ఎలా చాలా చక్కటి అర్థం చెప్పారు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయని అర్థం చెప్పారు ఆయన అంటున్నారు ధ్యా ధ్యయ్ చింతాయాం చింతయం ధ్యాయమాన అంటే చింతయన్న అర్థం ఇచ్చారు ధ్యాయమాన శానచ్చు చింతయన్న శత్రు శత్రువు షానచ్చు బంధువు సమానార్థక ఆత్మనేపదానికి శానచ్చు వస్తుంది పరస్మేపదానికి శత్రువు వస్తుంది రెండో అర్థాలు ఒకటే ప్రజెంట్ కంటిన్యూస్ సో ధ్యాయమాన చింతయం ఆ మాట ఎందుకు చెప్పారంటే ధ్యే చింతం సో ధ్యానం ఇక్కడ ధ్యానం ఏమిటంటే చింతయం ఆత్మవిచారమే చింత అంటే విచారం చేయటం ఇప్పుడు మనం కూర్చున్న ఆత్మవిచారం చేస్తున్నామే ఇదే ధ్యానం అని చెప్పి ఆయన అంటారు సత్యాది మీరు పాటించండి సత్యానికి విరుద్ధంగా మీరు ప్రవర్తించినప్పుడు మీకు చెప్పాను మీకు గుర్తుండి మీరు మీ స్వరూపం నుంచి దూరంగా వెళ్ళిపోతారు సో మీరు సత్యంలో ఉన్నప్పుడు మీ స్వరూపంలో మీరు ఉంటారు ఇప్పుడు ఒక మనిషి నా దగ్గరికి వచ్చారు నేను పాములు ప్రేమతోటి శుభం భూజాతనో ఆశీర్వచనం చేశాను సో వాడు రాకముందు వాడు వచ్చి దూరం వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ మూమెంట్ ఇన్ మై మైండ్ దేన్ వాస్ వర్చువల్లీ నో మూవ్మెంట్ ఇది శుభం భూజాతనో ఆశీర్వచనంనో పండుగ ఉన్ననో ఇట్స్ నాట్ ఎ మూమెంట్ ఇట్ ఈజ్ జస్ట్ ఎ న్యాచురల్ స్పాంటేనియస్ మూమెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ మూమెంట్ బట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ వచ్చిన మే ఇంపార్టెంట్ మూమెంట్ కాదేమీ ఎఫెక్ట్ ప్రభా ఇన్ఫ్లుయెన్షియల్ మూమెంట్ కాదు అది అలా కాకుండా వచ్చిన మనిషి మీద సపోజ్ ఐ హ్యావ్ సమ్ యానిమాసిటీ ఏదో కొంత హాస్టైల్ యాటిట్యూడ్ ఉందనమాట సరే వీరు మన చూడడానికి వెళ్ళి అని అనిపిస్తుంది వీరితో ఎలా మాట్లాడాలి సరే కానీలే అంతమంది ఉన్నప్పుడు మనం మరోలా మొహం ముంచుకుంటే బాగుండదు కదా లెట్ టాక్ ప్రాపర్లీ విత్ అని హలో సార్ హావార్జు అని తర్వాత పండిస్తూ ఈ పండు వేస్తున్నా పండించి సరే వెళ్ళిపోతాడు ఇప్పుడు మనస్సులో ఎంతటి మూమెంట్ వచ్చింది కదా సో చూడండి సాధనాన్ని మీరు అనుష్ఠిస్తున్నప్పుడు మీ మైండ్లో మూమెంట్ ఉండకుండా మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు సాధనం యొక్క లక్షణమేది అతి సహజంగా మనస్సు ఇందాక చెప్పడం శాంతము ప్రసన్నము స్వచ్ఛము అలా ఉంటుంది సత్యాన్ని సత్య మార్గంలో ఉంటే మీరు సాధన మార్గాన్ని విడిచిపెట్టి సంసారంలో ప్రవేశించినప్పుడు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా అప్రసన్నము అశాంతము అస్వచ్ఛముగా ఉంటుంది మనసు కాబట్టి మీరు ఇలా ట్రాన్స్లోకి వెళ్ళిపోవడమో లేకపోతే ఏదో కొండలని కింద నుంచి పైకి దట్ కైండ్ ఆఫ్ థింగ్ మేబీ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ బట్ ఇక్కడ ఉన్న ధ్యానం అది కాదు వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ ధ్యాన్ నేనేదో ఇంకా మొహమ్మట్ కూడా అలా చెప్తున్నాను స్వామీజీ అయితే తేల్చి బాగాస్తారు ఇలాగంటి ఐడియాస్ కొండలని ఇక్కడి నుంచి ఇక్కడ కొండలని వచ్చిందని స్వామీజీ దగ్గర చెప్తే ఇట్ ఈస్ లైక్ ఎ రెడ్ ర్యాంక్ ఫర్ ఎగ్జామ్ హీ విల్ బ్లాస్ట్ ది అదర్ ఫెల వాట్ కొండలని వాట్ నాన్సన్స్గా ప్రాక్ అంటారు ఎందుకంటే హీ సీస్ ది వే దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ డైవర్ట్స్ ది అటెన్షన్ ఆఫ్ ది పెర్సన్ అండ్ ఫైనల్లీ వాడికి ప్రయోజనం ఎంత వచ్చిందో నేను చెప్పలేను కానీ వాడు అసలు మార్గం నుంచి తప్పనిసరిగా చిత్తుడవుతాడు ఏదో పట్టుకుంటాడు ఆ కుండలిని పాము రూపంలో ఉంటుందంటాడు కానీ ఇంక ఇప్పుడు గురించి ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు కళ్ళు మూసుకుంటే పాము కళ్ళు తెరిస్తే చూడండి పాము అంటే వీడికి భక్తి భయం రూము సమాజంలో మీరు చూడండి పామును అంటే భయం కొంత భయం అంటే కొంచెం దూరంగా దానికి ఫరకటే ఒకటి భక్తి ఈ భక్తికి భయానికి రికన్సైలయేషను అది రికన్సైల్ అవ్వదు అని చేతే వీడు అలాగే గెలుగలు ఆడుతూ ఉంటాడంత మనం ఎవరో హోమం చేస్తున్నా నేను ఎక్కడో తెలిసాను హోమం చేస్తుంటే ఆ హోమగుండాన్ని ఎలా చేశారో తెలుసు అండి ఎక్కడ వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పిన తీరే కాదు అసలు ఆ హోమగుండాన్ని ఇలా పాము చుట్టా ఆకారంగా చేశారు చేసి అది లా పాముతో ఒకట పెట్టాను పాము పడగా ఆ మధ్యలో నిప్పులు వేసి సమితలు వేసి వీడేమో హోమం చేస్తున్నాడు ఎందుకు ఈ పాము ఎందుకు ఎక్కడైనా అసలు శాస్త్రంలో ఎక్కడైనా చెప్పారా అలాగా వీడి కల్పన ఇదంతా కూడా వీడి కల్పన వీడి ఈ పాము కల్పన అంటే అదే శక్తి అని కుండలని ఇక్కడ ఉంది ఇలా చుట్టుకుని ఉంటుందని మీరు చెప్తారు ది హ్యా ది మే బట్ ఆత్మజ్ఞానానికి దానికి సంబంధం ఏం లేదు సో దే మే హ్యావ్ సమ్ వాల్యూ అని నేను అంటున్నా కొంచెం జనరస్గా స్వామీజీ అయితే ఆ మాట కూడా అన్నారు సో ఇక్కడ ధ్యానము అంటే మీ స్వరూపమునందు నిలిచి ఉండే ప్రయత్నం సో సత్య సాధనలో ఉన్నారనుకుంటే మీ స్వరూపంలోనే ఉన్నారు మీరు మీ స్వరూపం నుండి చి్యుతుడైనప్పుడే అసత్యం పలికినప్పుడే చ్యుతుడవుతారు దేవుడికి అచ్యుతుడని పేరు ఎందుకంటే ఆయన కృష్ణావతార కృష్ణుడు అవత పుడతాడు కానీ పుట్టుక లేదు ఆయనకి అజస్సన్ కుడతాడు నిజంగా పుట్టుక ఆయనకు వచ్చేసిందన్న ఆయన ఫలోనాపుడు పుట్టాను ఫలోనాపుడు పుట్టాను అంటుంటే చ్యుతుడే ఎందుకు అవుతాడు కాబట్టి పుట్టాడు కానీ అచ్యుతుడు మరణిస్తాడు ఆయన అచ్యుతుడే ఎందుకంటే తనకు మరణం లేదనే సంగతి తెలుస్తూ ఉంటుంది లోక వ్యవహారాలు చేస్తూ ఉంటాడు అసంగంగా ఉంటాడు రుక్మిణీ ధవహ పేరు కానీ రుక్మిణి ఓ సందర్భం వచ్చేప్పటికి రుక్మినికి మొహాటి తిప్పి లేచకపోతే ఆ రుక్మికి మతిపోతుంది ఇప్పుడు ఈయన ధ్రముడు అనుక్కోవాలా లేకపోతే ఏమనుకోవాలా సత్యభావం కాళ్ళు నొక్కి అన్నీ చేస్తాడు తర్వాత మళ్ళీ రవడం మానేస్తారు ఆసక్తి ఉన్న మనిషి కాదు సంఘం ఉండదు అంత అసంగుడు అయినా కానీ ఇంకోవాలి సో సో చ్యుతుకు కాలేదు ఎక్కడ చ్యుతి లేదు అష్టభార్య ఉన్నారు కానీ ఆసక్తి లేదు సంసారం నుండి అష్టభార్యలంటే ప్రకృతి రష్ట అష్టధ ప్రకృతి ప్రకృతి మాయాశక్తి కదండి ఈశ్వరుడు మాయాశక్తి కదండి ప్రకృతి ప్రకృతి రష్టధ అని గీతా శ్లోకంలో భూమి రాపోజల వాయు ప్రకృతి రష్టధ ఎనిమిది రకాల ప్రకృతి అదే అష్టభార్యంటే ప్రకృతి దేవుడికి భార్య ప్రకృతి సో ఎనీవే సో ది పాయింట్ ఈజ్ చ్యుతుడు కా మీరు చ్యుతుడైపోతారు ఎప్పుడు సంసార వాసన బాగా పట్టేసినప్పుడు వీళ్ళు కాకుండా ఉండడమే ధ్యానం ఉంటాయి సో ఏ ఎవరివాడు మనకి ఇబ్బంది కలిగించాడు అనుకోండి మన ఇబ్బందిని సీరియస్గా తీసుకున్నాం అనుకోండి మనం చ్యుతుడు అయిపోయామంటే అదే చ్యుత్ అంటే వివేకానంద్ అంటాడు సంబడీ కాల్స్ టు ఫుల్ యు బికమ్ యాంగ్రీ ఓన్లీ ఆఫ్టర్ యూ యాక్సెప్ట్ హిజ్ స్టేట్మెంట్ సపోజ్ యూ డు నాట్ యాక్సెప్ట్ హిజ్ స్టేట్మెంట్ దెన్ యూ నీడ్ నాట్ బికమ్ ఐంగిల్ యూ డోంట్ బికమ్ ఐంగిల్ సో వీడు కొంత ఫూలిష్నెస్ వీళ్ళు ఉండి ఉండాలి అది వాడు పాయింట్ అవుట్ చేశారు సో కాబట్టి మూడు కొట్టిదెందుకు కోపం కాదు తోటి కోవడం దిక్కిడెందుకు కోపం అని తాజతో ఒకటి ఆరోగ్యంగా ఫూలిష్నెస్ ఉన్నందుకు దుఃఖం కాదు వీడికి వీళ్ళు ఉన్న ఫూలిష్నెస్ని వాడు పాయింట్ అవుట్ చేసినందుకు దుఃఖం సో ఆరోగ్యం అంటే కొంత పూలిష్నెస్ ఉండ కాబట్టి చ్యుతి జారిపోకుండా కాపాడుకోవాలి సహజ స్థితి చేరి వరకు సహజ స్థితి చేరిన దానికి ఒకవేళ నవని మహర్షి సహజయోగము అని పేరు పెట్టారు ఇంకా జారిపోకుండా కాపాడుకో ఒక్కర్లేదనుకోండి ఇంకా అది సహజయోగం అంటే సో అంతవరకు కూడా ధ్యానం చేసుకోవాలి ఏమిటి ధ్యానం అంటే సత్యాది సాధనాలు ఏమో అదే ధ్యానం సత్యాది సాధనవాన్ జాయమాన ఉపసంహృత కారణ వై రాజ్యం చాలా ఇంపార్టెంట్ ఉపసంహృత కారణ ఇంద్రియ వ్యాపారాలని సంసారం నుంచి ఉపసంహారం చేయి సాయంకాలం అయిందనుకోండి కుదిలో వెళ్ళి కూర్చుంటే అయితే ఏదైనా భోగాల్లోనూ భోగ సాధనాల్లోనూ మీరు రమిస్తూ ఉన్నారనుకోండి ఇంద్రియ భోగంలో రమిస్తున్నారనుకోండి ఇంద్రియారామహ అంటే యూ రిలాక్స్ ఇన్ ది ఫ్లెషర్స్ ఆఫ్ ది సెన్సెస్ దట్ ఈస్ ది ఇంద్రియారామహు ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ అండ్ జాయ్ ఇన్ ది సెల్స్ ప్రెషన్స్ అంటే ఈజ్ కాల్ ఇంద్రియారామ ఇంద్రియారాముడుగా ఉన్నాడు అనుకోండి వాడు వాడికి సంసారమంతా కూడా వాసనలన్నీ మనస్సుని బాగా పట్టేసి వాడు చాలా చంచలమైన మనస్సు చాలా చాలా కలుషితమైన మనస్సు కలిగి ఉంటాడు వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసన్నమైన మనస్సును కలిగి ఉండలేడు ఒక ఆయన చచ్చిపోయారు చచ్చిపోతే పదో రోజునో పదకొండో రోజునో ఆయనకి నచ్చింది ఏదో ఏమన్నా అంటారు చూడండి ఆయన బతుకున్నంత కాలం రిటైర్ అయిన తర్వాత చచ్చిపోయే వరకు పేకాట ఆడుతూ ఉండేవాళ్ళే ఆయనకి అనారోగ్యం చేసి మంచం పట్టేస్తే ఇంకా మంచం దిగలేని స్థితిలో ఈ పేకాట ఉంటారు దోస్తులు ఉంటారు చూడండి వాళ్ళని తన ఇంటికే పిలిపించుకుని వాళ్ళని విసిగించే వాళ్ళు మొహమాట పడతారు ముందు ఫస్ట్ డే మొహమాట పడతారు కానీ ఈయన ప్రెషర్ పెట్టేసి ఇంట్లో వాళ్ళకి ప్రెషర్ పెట్టేసి వాళ్ళకి ప్రెషర్ పెట్టేసి వాళ్ళు గ్రాడ్యువల్గా టూ త్రీ డేస్ ఆడేపటికి ఇంకా వాళ్ళ మొహమాటం పోతుంది అక్కడికి అలవాటు పడిపోతారు అలా మంచం మీదే తేకాటా ఆఖరికి చచ్చిపోతే పదకొండో రోజున ఆయన ఆత్మశాంతి కోసం పేకాలు కొనుక్కొచ్చి వెళ్ళగిచ్చారు అందులో బ్రాహ్మణులకు భోజనాలతో పాటుగా ఒక కొత్త పేకాలు కొనుక్కొచ్చి ఆయన వీళ్ళకిచ్చారు ఇందుకో మా తాతగారు ఆత్మశాంతి మనవడ ఇచ్చాడనమాట మా తాతగారి ఆత్మశాంతి కోసం సో ఆ విధంగా ఇంద్రియ రావ అంటే ఎలా ఉంటారు సో మనస్సు ఆత్మశాంతి ఇంటికి ఇంటికి చెప్పొచ్చింది ఏంటంటే ఆయన మంచి పండితులు దట్ ఈజ్ ప్రారంభం అంటే ఎలా మంచి విద్వాంసులు ది గ్రేట్ స్కాలర్ అంటే స్కాలర్షిప్ అంటే ఈ అధ్యయనం అంటే అధ్యయనం చేసి ఉండొచ్చు కూడా బట్ ఏదో శాస్త్రాలు అవి చదివారు సో ఈజ్ ఎ శాస్త్రీ ఆల్సో ఎనీవే సో ఆ విధంగా ఉపసంహరక కారణ ఓకే ఓకే ఇలాగే జప చేసేస్తూ ఉండిపోతాడు ఇరవై నాలుగు గంటలో కాదు ఈజీ హీ కెన్ హీ కెన్ యూ బీ కంఫర్టబుల్ బై బీయింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ ద క్వశ్చన్ బై బీయింగ్ యువర్ సెల్ఫ్ సో అబాయిడింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ జస్ట్ బై స్టేయింగ్ విత్ యువర్ సెల్ఫ్ ఆర్న్ యూ బీ కంఫర్టబుల్ హ్యాం బామా ద ఈస్ వెరీ డిఫికల్ట్ దెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ ఐ టెల్ యూ యువర్ సాధన ఈజ్ సంథింగ్ రాంగ్ యుఫ్ యూ సే ఎస్ బస్ యూ హ్యావ్ అచీవ్డ్ ఐ కెన్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కాబట్టి అధ్యతనే శ్రీకృష్ణుడు హీ పుషెస్ ది సీకర్స్ ఇన్ ద డైరెక్షన్ వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది అని అలా పుష్ చేస్తాడు you should be యూ షుడ్ బీ ఏబుల్ టు యూ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పీపుల్ ఆల్సో ఇట్స్ నాట్ దట్ కంపెనీ ఆఫ్ పీపుల్ని హేట్ చేసి ఇట్లా ఉండాలన్న ఒక నెగిటివ్ కాన్సెప్ట్ కాదు ది షుడ్ బి కంఫర్టబుల్ అన్ ది కంపెనీ ఆఫ్ ది పీపుల్ ఆల్సో బట్ సాధకుడు మటుకు ఏకాంతాల్ని ప్రాక్టీస్ అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో పొద్దున్నీ రాత్రి దాకా కంపెనీలోనే ఉంటే ఇంకా అభ్యాసం ఏం చేస్తాడు కనుక ఉపసంహృత కారణ ఇంద్రియ వ్యాపారాన్ని బాగా తగ్గించాలి ఇప్పుడు నాలుగు ఉన్నదనుకోండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదో కాఫీ టీ సంథింగ్ లైక్ దాట్ ఏదో కొంత లిమిటెడ్గా అంతేగాని పొద్దు నుంచి రాత్రి దాకా నాలుక కార్యక్రమం అలా నడుచుకొనే అనుకుందంటే ఏదో టేస్ట్లు ఎంత తిన్నాడు డైటింగు ఆ విషయం అలాగే పెట్టి ఇంద్రియమును ఆ రకంగా భోగాన్ని మధ్యాహ్నం ఆ టేస్ట్లు ఏవో చూస్తూ ఉండడం ఇది టేస్ట్ ఏమిటి అది టేస్ట్ ఏమిటి లేటెస్ట్ టేస్ట్ ఐస్ క్రీమ్ లేటెస్ట్ టేస్ట్ దిస్ లేటెస్ట్ టేస్ట్ బ్యాక్ అని ఈ రకంగా ఈ టేస్ట్లు అన్నవి అదొక పెద్ద సెన్సేట్ వాల్యూ పీపుల్ హ్యూజ్ సెన్సేట్ వాల్యూ some people they talk a lot about wines mean